ూకీనావస్తేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణా శ్రన్మో సాతనం శ్రీ మహాగణాధిపతయ సదాశివసార శంకరాచార్య మధ్యమాన్ అస్మాచార్య పర్యంతా వందే గిరు పరంపరా ఓం భద్రం కన్నాష్మయా మాత్రం పశ్చే మాక్షత్రిశ సన్నిధి యుషేమదేమీ పంజదాయుస్తింద్రో వృద్ధశ్రవా స్వస్తినూషా విష్వేదా స్వస్తిన సాక్ష్యో అనిష్టమేమి స్వస్తిన గృహస్తకర్ ప్రధా శాంతిశా మనం ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ ఆ మంత్రం చూస్తున్నా ఉన్నాము ఉన్నాము ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ ఎైష మహిమాే బ్రహ్మపురేషన్యాత్మాతిష్ఠి ఇది ఉపనిషత్తుల యొక్క చాలా విలక్షణమైన బోధ ఏమంటే ది మిస్టరీ ఆఫ్ దిస్ యూనివర్స్ ఈ జగత్తుకి యొక్క మూలంలో ఏమున్నది జగత్ కారణము అది ఈ వ్యక్తి యొక్క మూలంలో ఏమున్నది వ్యక్తి నేను ఈ నేను అనే దాని యొక్క మూలంలో ఏమున్నది నేను అనేదానికి బాహ్యంగా కనబడేది దేహం ఉన్నది నేను అనేది దేహంతో తాదాత్మ్యానికి వెళ్ళి బాహ్యంగా కనబడుతూ ఉంది వాడికే కనపడుతూ ఉంటుంది ఎదురు వాళ్ళకే ఉంటుంది బయటికి కనపడేది అది కానీ దాని మూలంలో నేను అనేది కానీ మూలంలో ఏమున్నది నేనన్న దాని ఏమిటి ఇది ఒక మిస్టరీ వాట్ ఈజ్ దిస్ యూనివర్స్ వాట్ ఈజ్ ఇట్స్ కార్ అదో మిస్టరీ ఈ రెండు వేర్వేరు మిస్టరీలు కావు ఈ రెండు కలిపి ఒకే మిస్టరీ అదే ఆత్మ దానికే బ్రహ్మ సో ఇది ఈ ఏకత్వాన్ని అంటే జగత్తు యొక్క మూలంలో ఉండే తత్వము వ్యక్తి యొక్క మూలల్లో ఉండే తత్వము రెండు ఒకటే కానీ లేరు కాదు అని ఈ యకత్వాన్ని బోధించటం అది ఉపనిషత్తుల యొక్క ప్రత్యేకత ఉపనిషత్తులు ఉన్నదో అనుగురించే ఉపనిషత్తులు మన చేత కామ్యకర్మలు జయించడానికి లేవు కామ్యకర్మలు జయించి సమానాచారం చాలా ఉంది వాళ్ళని పుస్తకాలు ఉన్నాయి గ్రంథాలు ఉన్నాయి ఉపనిషత్తుల దగ్గరికి వచ్చి కూడా అదే అంటే దానికి ఏమి సందర్భం లేదు కాబట్టి ఉపనిషత్తుల యొక్క బోధ అలాగే ఉంటుంది ఎన్నిసార్లు చెప్పినా అదే మాట చూడండి మంత్రంలో ఉన్న ఎస్ సర్వజ్ఞ సర్వీ బ్రహ్మ పరబ్రహ్మ ఎస్ శేష మహిమా భూమి ఈ భూమండలంలో మీకు కనబడేటువంటి ఆ మహిమంతా కూడా ఆ పరమేశ్వరుని మహిమే సో దట్ సూప్రా పర్సనల్ ఆర్డర్ ఆ యూనివర్సల్ పవర్ ఒకటి ఉన్నది కట్వచ్ ఇస్ వెరీ క్లియర్ దానికోసం పెద్దవాడు భక్తులు కానక్కలేదు కొంచెం వివేకం అంటే కనబడుతూ ఉంటుంది ఎదురకుండా కనపడుతూ ఉంటుంది ఈ నక్షత్రాలు ఈ గ్రహాలు ఈ సూర్యుడు చంద్రుడు భూమి దీని నడిపిస్తున్నటువంటి ఒక శక్తి ఒకటి ఉంది కదా ఆ శక్తి యొక్క మహిమయే ఇదంతా కూడా మనకి భూమండలం మీద కనపడే సర్వము దాని యొక్క మహిమయే ఆ దానికే బ్రహ్మ పేరు ఆ ఆ తత్వానికి ఆ శక్తికి పేరు పెట్టుకున్నాం ఆ పేరే బ్రహ్మ ఈ బ్రహ్మ నీకు దొరకాలి అంటే దివ్యే బ్రహ్మపురే హ్యేష బ్రహ్మ ఎక్కడ దొరుకుతాడు బ్రహ్మపురంలో దొరుకుతాడు ఇది చేసింపుల్గా దుష్ ఎక్కడ ఉంటాడు వాషింగ్టంలో ఉంటుంది బ్రహ్మగారు ఎక్కడుంటారు బ్రహ్మపురంలో దొరుకుతారు సో ఏది ఈ బ్రహ్మపురం ఇవ్వేది ఈ బ్రహ్మపురంలో దొరుకుతాడు ఇది దివ్యమైనది దివ్యము దివు అంటే కాంతి ప్రకాశము ఇది దివ్యము అంటే దివ్యము అంటే శరస్తిలను ట్రాన్కులేట్ చేశారనుకోండి శరస్తిలు అంటే ఏమన్నట్టు మనకేం తెలుసున్నమాట కాబట్టి ఇదిగేదో అందడం అండగా అలా కాకుండా ఇదిగో ఇది దివ్యము అంటే ఇది చైతన్య ప్రకాశముతో నిండి ఉన్నది స్పష్టంగా తెలుస్తూ సో ఈ దేహమంతా కూడా చైతన్యము యొక్క ప్రకాశం అలా వెలిగిపోతూ ఉంటుంది దోమ వాలింగ్ అనుకోండి ఉంటుంది వెంటనే తెలిసిపోతుంది టెంపరేచర్లో బాగు తెలిసిపోతుంది చైతన్య ప్రకాశము అంత సో కళ్ళు తెరవగానే అన్నీ కనబడిపోతూ తెలిసిపోతూ ఉంటాయి సో ఈ విధంగా చైతన్య ప్రకాశంతో ఉన్నటువంటి ఈ దేహము ఏదైతే కలదో ఇదే బ్రహ్మపురము ఇదిగో ఆ బ్రహ్మ ఈ బ్రహ్మపురంలో ఉన్నాడు ఎలా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఆత్మా ప్రతిష్ఠిత ఆత్మరూపుడై ఉన్నాడు అంటే ఈ వ్యక్తి యొక్క మూలతత్వమునతో ఆత్మాని పేరు జగత్తు యొక్క మూలతత్వములకు బ్రహ్మాని పేరు వ్యక్తి యొక్క మూలతత్వానికి ఆత్మ అని పేరు సో జగత్తు యొక్క మూలతత్వమైన బ్రహ్మ వ్యక్తి యొక్క మూలతత్వమైన ఆత్మగా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు వ్యోమి వ్యోమని ఆర్ వ్యోమి ఆకాశము నుండు ఏ ఆకాశము అంటే హృదయాకాశమునందు ఉన్నాడు స్థిరంగా ఉన్నాడు దృఢంగా బలంగా ఉన్నాడు ప్రతిష్ఠిత షేకిగా ఏమి వాజ్పేయి గారు షేకిగా ఉండేది గట్టిగా ఉన్నారు అన్నట్టు ప్రతిష్టిత స్థిరంగా విధంగా ఉంది ఇది మంత్రం ఈ మంత్రంలో మనము ఎస్యేష మహిమాభువి ఏ పరబ్రహ్మ యొక్క మహిమ ఈ భూమండలమునందు కనపడుతోందో యేషా మహిమ ఈ మహిమ అంటే కంటి కనపడేటువంటి మహిమ భూమండలమునందు మనకు ఉన్నదో అని దానికి శంకరులు వ్యాఖ్యానం చేసుకున్నారు అక్కడ ఉన్నాం అక్కడ వాక్యం ఏంటంటే ఎశేష ప్రసిద్ధా మహిమా విభూతి ఆ ఏ పరబ్రహ్మ యొక్క ఏషహా మహిమ ఈ మహిమ ఈ మహిమ అంటే ప్రసిద్ధమైన మహిమానర్థం ఈ అంటే చాలా స్పష్టంగా మన కంటుకుంటూ స్పష్టంగా గోచరిస్తూ అంటే ప్రసిద్ధమైన మహిమా అంటే విభూతి విభూతి అని ఎక్కడైనా వస్తే మహిమాన్ అర్థం రాస్తారు మహిమాను వస్తే విభూతి అర్థం రాస్తారు ఇంకా మరి మూడో పదంలో అక్కడం కష్టం విభూతి ఒక గ్లోరీ ఒక మహిమ విభూతి విభూతి యోగము పదోధ్యాయం విభూతి యోగము అంటే అది పరమేశ్వరుని యొక్క గ్లోరీని చెప్పేటువంటి యోగము సో దాని మీద శంకరులు ఏమిటండి మహిమ అని వ్యాఖ్యానం చేస్తున్నారు వేసుకుని సమాధానం చెప్తారు భాష్య శైలి కోస మహిమ ఈ మహిమ అసౌ మహిమ కహ ఏమిటి ఈ మహిమ అని అడుగుతుంది ఎస్ మేవా పృథివ్యౌ శాసనే విధృతే పిష్ట ఇది భాష్యకారుల యొక్క స్వంత వాక్యాలే మంత్ర వ్యాఖ్యానం ఏం లేదక్కడ అధ్యతనే వారి యొక్క గద్యరచనా శైలి ఒక కవి యొక్క హృదయం మీకు ఆ వాక్యాల్లో ఈ అంతరిక్షం స్వర్గం చూడండి స్వర్గం అంటే నక్షత్రాలు ఉండే ఏరియాకి స్వర్గం అనిపించారు కంటూ కనుక్కుంటూ ఉంటుంది స్వర్గం ఇంటర్ గెలాక్టికల్ స్పేస్ పనిచేస్తే కనుక్కుంటూ ఉంటుంది సూర్యుడు సంచరించే స్పేస్ ఎందుకంటే ఇమేమంటారు ఇవే ఇవి సో ఆ ఆ ద్యులోకము ఈ భూలోకము మధ్యలో అంతరిక్షం సో ఈ అంతరిక్షం మాట అలాంటి ఆ ద్విలోకము ఈ భూలోకము జవాబు శివ్యం ఈ రెండు కూడా చాలా సిస్టమేటిక్గా ఒక పద్ధతిలో నడుస్తున్నాయా లేదా చాలా ఇది ఎలాగంటే ఒక ఆఫీస్కి మీరు వెళ్ళారనుకోండి ఆఫీస్లో అన్ని పనులు అన్ని టేబుల్స్ ఫైల్స్ అన్ని క్లీన్గా ఉండి అంత సిస్టమేటిక్గా అరేంజ్ అయ్యిందనుకోండి అంటే అర్థం ఏంటి ఆఫీస్ని బాగా నడిపించేటువంటి నాయకుడు ఒకడు ఉన్నాడు అని మనకు తెలుస్తుంది ఒక ఇంటికి మొన్న నేను ఒక చోట భిక్షకు వెళ్ళా సరే పుస్తకాలు అన్నీ ఉన్నాయి సంస్కృత పుస్తకాలు తెలుగు పుస్తకాలు ఉన్నాయి ఒక షెల్ఫ్ నిండా ఉన్నాయి నేను ఒక పుస్తకం తీసి చూద్దావా టైటిల్ ఏదో ఉంది కొంచెం తెలుగు సంస్కృతం తెలుగు లిపిలో ఉన్న సంస్కృతం టైటిలే సో ఐరోజే ఈ పుస్తకం కొంచెం పుస్తక ప్రీతి కదా సో అది తీసి చూద్దామా బట్ ఆగిపోయాను ఎందుకంటే మొత్తం షెల్ఫ్ అంతా కూడా దుమ్ముతోటి ధూళితోటి వచ్చిన వాళ్ళ ఆ పట్టి ఉంది అది నేను తీసినట్లయితే దాంతోపాటుగా బోల్డ్ ఎంత దుమ్ము ధూళి వస్తుంది అదంతా నాణ్య పడుతుంది వెరీ అంబరాస్ ఆ యుజమాన్ని మనం ఎంబరాస్ చేసిన వాళ్ళం అవుతాం అరే స్వామీజీ వచ్చేటికి అంత ధూళిగా ఉంది ట్రాన్ వెళ్ళి ఆయన వెళ్ళి అంటే దాన్ని ఎవళ్ళు దాన్ని మొహం చేసే గత ఆరు మాసాల్లో సంవత్సరంలో చీపులో ఒక పీస్ ఆఫ్ క్లాత్ ఏదో పెట్టి క్లీన్ చేయలేదు అని స్పష్టమైపోతుంది అదే అన్ని క్లీన్గా ఉన్నాయనుకోండి పర్ఫెక్ట్ ఆర్డర్లో ఉన్నాయనుకోండి అంటే దాని అర్థమైన అమ్మగారు అన్ని క్లీన్గా పెట్టుతున్నారు అలాగే నక్షత్రాలు భూగోళం మీద మీరు ఏది చూసినా అంత ఆర్డర్లీగా ఉంటుంది నక్షత్ర మండలంలో ఏది చూసినా అంతా ఆర్డర్లీగా ఉంటుంది అంటే ఎవళ్ళో ఒకళ్ళు ఈ ఆర్డర్ని మెయింటైన్ చేస్తున్నారు అని మనకి స్పష్టం అయిపోతుంది కదా మనం చేస్తు మనం చేస్తున్నది చేయటానికే అసలు ఓపికలు అయితే ఇది ఇవన్నీ కూడా మనం ఎక్కడ పెట్టగలం ఆర్డర్లో సో మనం అయితే చేయట్లేదు పర్సనల్ ఆర్డర్ అయితే ఆర్థది సూప్రా ఆర్డర్ ఎస్ శాసనే ఎస్స పరబ్రహ్మణ ఏ పరబ్రహ్మ యొక్క లేక ఏ పరమేశ్వరుని యొక్క శాసనమునందు విధుతే అంటే నియమితే నియంత్రించబడినవై తిష్టత ఉన్నవో అటు అంత అటు ఆకాశము విధు సుదూరమైన ఆకాశము నక్షత్రాలు గ్రహాలు మన భూమండలం మీద ఉండే సర్వము కూడా ఆ పరమేశ్వరుని యొక్క శాసనమునందు విధృతములై నియంత్రించబడినవై దృఢముగా ఉన్నవి విధితే తిష్టత ఇప్పుడు కూడా మనము చూడండి పరమేశ్వరుని యొక్క ఆ మహిమని గుర్తించనంత వరకే మనకి ఇమోషనల్ ప్రాబ్లమ్స్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మహిమను గుర్తిస్తే ప్రాబ్లమ్స్ ఉండనే ఉండవసం అది అందుకోసమే ఇక్కడ ఆ సూపర్ పవర్ ఒక యూనివర్సల్ పవర్ ఉంది దాన్ని గుర్తించే ప్రయత్నం మనం శాస్త్రం చేసుకుంది అది గుర్తించనంత వరకు దాని మహిమను మనం గుర్తించటమే మీరు ఎంతకంటే ఏం చేయనక్కర్లేదు దాన్ని గుర్తించటమే పూజ దేవాలయానికి వెళ్ళండి అని కూడా ఆ గుర్తింపు రావడం కోసమే దాన్ని గుర్తిస్తే మీ కంప్లైంట్స్ అన్నీ పోతాయి అవతలకి మీ కామనలు భయాలు అన్నీ అవతలకి పోతాయి ఈజ్ అ వెరీ వెరీ ప్రాక్టికల్ థింగ్ ఇటర్స్ చాలా ప్రాక్టికల్ అందుగురించే వర్ణిస్తారు లేకపోతే ఎందుకు శంకర్లు వాళ్ళు ఎందుకు వర్ణిస్తారంటే వారు అనుభవం చేతను అలా దర్శిస్తూ ఉంటారు దాన్ని ఆ దర్శనము అది క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఆ దర్శనంలో ఈ మనిషికి ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు చాలా తుచ్ఛములు అల్పములుగా భాసిస్తాయి అరే దీనికోసం బాధపడుతున్నాడా వీడు అన్నట్లు ఇప్పుడు ఇది ఉంటుందంటే ఒకడు పరసు పోగొట్టుకుని ఒక మిలియర్ ముందు మోరుములు ఏడుస్తున్నాడు ఆ మిలియనర్ అడిగాడు ఎందుకు పోయి పాపం అలా ఏడుస్తున్నామంటే నా పర్సు పోయిందండి నేను ఓ పర్సు పోయిందా ఎంత ఉంది దాంట్లోనూ అని అడిగాడు ఆ మిలియనర్ రూపాయలు ఎందుకు అనేప్పటికీ ఆ మిలియనర్ ఏమంటాడు ఓ అది వేరు మొహమా యాభై రూపాయలు ఊరు మొహం ఏడుస్తున్నారు తప్పు అది మిలియనర్ అనుకోరాలు ఉన్నా అయితే ఐ గొప్ప మిలియనర్ ముందు నేను జారట పడ్డదాని గురించే వాళ్ళు ఓరు ఎదివాడా అడవకరా నీకు ఇలాంటి యాభై రూపాయలు నేను పది ఇస్తాను మా అనబుద్ధి వేస్తున్నాడు కానీ మొహమాటానికి అనకపోవచ్చు అది వేరే సంగతి కాబట్టి మన సమస్యలన్నీ అలా ఉంటాయి మనకు ఉండే సమస్యలన్నీ అలాగే ఉంటాయి ఒక భార్యాభర్త నా దగ్గరికి వచ్చారు నేను చాలా స్పాంటేనియస్గా బిహేవ్ చేస్తాను బై బై ఇంపల్సర్ బై స్పాంటేనియస్గా ఉంటుంది నా దగ్గరికి వచ్చారు దండం పెట్టారు ఏవో పళ్ళు తీసుకొచ్చారు వాళ్ళకి వచ్చారో పండుగ ఇచ్చి పంపించాను అంతా బాగానే ఉంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాలో నేను ఆలోచించుకున్నా నేను తప్పుగా మాట్లాడానా సరిగ్గా మాట్లాడలేదేమో అని అనుకున్నా అనుకుని మళ్ళీ అనుకున్నాను ఏమి సరిగ్గా మాట్లాడడానికి ఏముంది స్పాంటేనియస్గా మాట్లాడాము దట్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెండ్ సో పరమేశ్వరుడు ఆ వాక్యాలు మంచిగా అయితే పరిచించాడు దట్ ఈజ్ హౌ ఇట్ ఈస్ వైట్ టు రిగ్రెట్ అబౌట్ ఇట్ అని మళ్ళీ నేనే అనుకున్నా నేను ఈ పరస్పర విరుద్ధంలో స్టేట్మెంట్స్ నేను పైకి చేస్తూ ఉంటాను నాలో నేను అనుకుంటూ ఉంటాను దీస్ ఈజ్ మై నేచర్ ఏమిటంటే వాళ్ళిద్దరూ ఏమిటంటే స్వామీజీ మాకు సంతానం కలిగేట్లా ఆశీర్వదించండి పోతారు అంటే నేను చెప్పాను చూడండి సైన్స్ బాగా అభివృద్ధి చెందింది కాబట్టి మన హైదరాబాద్ కూడా వచ్చింది అభివృద్ధి ఫెసిలిటీ క్లినిక్స్ ఇవి అవి ఉన్నాయి యూ వాస్ నోయింగ్ ఆల్ దాట్ అండ్ సో యు యూ ద డైరెక్షన్ అని చెప్పి నేను ఇంకో మాటకి రాడండి దెర్ ఈజ్ ఏ పర్సనల్ ఆర్డర్ దెర్ ఈజ్ ఎ సూపర్ పర్సనల్ ఆర్డర్ వాట్ ఈజ్ పర్సనల్ ఆర్డర్ అంటే పొద్దున్నే తాగానే కాఫీ తాగాలనుకోవడం అనుకుని కాఫీ తాగడం తరసన లాగారు దీనికోసం దేవుడు అక్కర్లేదు ఏదో దేవుడు తాగిస్తున్నాడు కాబట్టి కాఫీ తాగుతున్నాను అనే అనక్కర్లేదు అంత మాట వాడు అన ఇంకా వాడు పూర్ణమైన శరణాగతి చేసిన వాడు అనాలన్నమాట మిగతా విషయాల్లోనేమో బాగా మూట పట్టుకుని ఎలా వదిలిపెట్టకుండా కూర్చొని ఏదో కాఫీ దేవుడు తాగిస్తున్నాడు కాబట్టి అలా అనకూడదు రఫ్ టైతే మాట అంటే అది చాలా మర్యాదగా ఉండాలి అది కాబట్టి కాఫీ మనకు తాగాలనిపించింది పెట్టుకుంటూ తాగుతున్నాం లెట్ లెట్ ఇట్ రిమేన్ లైక్ దాట్ కాబట్టి దీంట్లో అనవసరపు ధేషజనవసరం సో కాఫీ తాగాలనిపించింది ఐ డిసైడ్ టు హ్యాబ్ ఇట్ నాకు పెట్టుకోవడానికి ఉత్సాహం ఉంది సామాగ్రి తెచ్చి పెట్టుకున్నాను దీని ఫర్ హ్యామి డ్రింక్ దిస్ ఈజ్ పర్సనల్ ఆర్డర్ లెట్ అస్ రికగ్నైజ్ ఇట్ లైక్ దాట్ దాన్ని కూడా ఈ సూపర్ పర్సనల్ ఆర్డర్ కింద నువ్వు భావన చేయగలిగితే అసలు మీకు ఇంకా సమస్యలే ఉండాలి వీరు లేదు సో దెర్ ఈజ్ పర్సనల్ ఆర్డర్ తర్వాత ఏమో న్యూస్ పేపర్కి రావాలనుకోవడం పర్సనల్ ఆర్డర్ నన్ను కలవడానికి వచ్చారు ఇట్ ఈజ్ ఆల్సో పర్సనల్ ఆర్డర్ సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఏరియా ఇన్ విచ్ మన వ్యక్తిగతమైన విల్ పవర్తో ఆపరేట్ చేసుకున్న ఏరియా ఉంది అవునా అవునండి అవును బట్ దెన్ దెర్ ఈజ్ అ సూపర్ పర్సనల్ ఆర్డర్ ఆల్సో ఉదాహరణకి నేను మగవాడను సెక్స్ ఉంది నేను ఐ మేల్ ఫిమేల్ కాదు మేల్ లేకపోతే మేల్ కాదు ఫిమేల్ ఈ సెక్స్ ఇట్ ఈస్ నాట్ ద పార్ట్ ఆఫ్ పర్సనల్ ఆర్థర్ ఇట్ సూపర్ పర్సనల్ ఆర్థక్ట్ అంతే కదండి ఇది నేను చూస్ చేసుకున్నది కాదు ఇది ఇట్ ఈస్ గివెన్ తర్వాత పేరెంట్స్ నేను చూస్ చేసుకోలేదు ఇట్ ఈస్ గివెన్ కొంతమంది ఇన్లాస్ని చూస్ చేసుకుంటారు కొంతమందిగా అది కూడా ఉండదు సో ఇస్ ఇన్లాట్స్ ఆల్సో ఈజ్ గివెన్ కొంతమందికి ఫర్ సమ్ పీపుల్ ఇన్లాట్స్ అన్నది వాళ్ళ పర్సనల్ ఆర్డర్లో పడుతుంది ఏదో లవ్ మ్యారేజ్ అనో ఇదనో అదనో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో నా ది సెక్స్ ఈజ్ గివెన్ ఇట్ ఈస్ సూపర్ పర్సనల్ ఆర్డర్లో భాగం తర్వాత ఐ మీన్ ఇండియన్ నేను ఒక ఒక పర్టికులర్ క్యాస్ట్లో పుట్టాను క్యాస్ట్ అన్నది సోషల్ స్ట్రక్చర్లో భాగంగా ఉంది కనుక నేను ఆ మాట అన్నాను తర్వాత నా దేహానికి ఒక పర్టికులర్ కాలర్ ఉంది ఇట్ ఈజ్ నేదర్ బ్లాక్ నార్ ఫేర్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఇవన్నీ కూడా సూపర్ పర్సనల్ ఆర్దర్ దీంట్లో పెర్సనల్ ఆర్టర్ ఏముంది ఒక కాన్స్టిట్యూషన్ ఉంది తర్వాత ఐ హామ్ ది సన్ ఆఫ్ ఎ సెట్ ఆఫ్ పేరెంట్స్ ఇట్ ఈజ్ నాల్సో నాట్ పర్సనల్ ఆర్దర్ సో ఈ విధంగా సో దేర్ ఈజ్ సచ్ ఎ హ్యూజ్ ఏరియా తర్వాత నేను ఇంకో దృష్టాంతం చెప్పాను చూడండి మీరు అమెరికా వెళ్లాలని ప్లాన్ వేస్తారు విధాన తెచ్చుకుంటారు టికెట్ కొనుక్కుంటారు ఈ లోపల ఎక్కడో టెర్రరిస్ట్ అటాక్ అయ్యి మీరు ప్రయాణం అంతా భంగం అయిపోతుంది ఇట్ ఈస్ వేర్ ద సూపర్ పర్సనల్ ఆర్డర్ హ్యాస్ ది పర్సనల్ ఆర్డర్ టెర్రరిస్ట్ అటాక్ అనేది మీరు చేసింది ఏం కాదు మీరు మీకు ఆపగలిగి ఉంటే అప్పుకుండేవారు కూడా ఇట్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్ దెర్ ఈజ్ ద సూపర్ పర్సనల్ ఆర్డర్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టెర్రరిస్ట్ యాక్షన్ యాజ్ ఫార్ యూఆర్ కన్సర్న్ దేట్ ఫోర్ Personal order order there, పర్సనల్ ఆర్థర్ ఇస్తే సూపర్ పర్సనల్ ఆర్థర్ ఇస్తే ఈ రెండింటినీ మీరు గుర్తించారా మీ జీవితంలో ఫస్ట్ క్వశ్చన్ అంటే ఇంత ఇంత పక్కన పండిగా గుర్తించలేదండి కానీ మీరు చెప్పింది మాకు అర్థమైంది నేను చెప్పాను మీకు సంతానం కలగాలని నేను ఆశీర్వదిస్తున్నాను బట్ అట్ ది సేమ్ టైం ఈ సంతానము అన్నది ప్రాబబిలిటీ ఈజ్ పార్ట్ ఆఫ్ ది సూపర్ పర్సనల్ order. Why don't you look at it that way? Think about it. ఎందుకంటే సంతానం అన్నది మనం మనం దాన్ని చూస్ చేసుకుని మనం ప్లాన్ చేసేసి ఇదేం కాదు లేదంటే ది చైల్డ్ ప్లాన్స్ టు బి యువర్ సన్ నార్ సన్ ఆర్ డాటర్ నార్ యూ ప్లాన్ దట్ దట్ పర్టికులర్ ఇండివిజువల్స్ టు బి మై సన్ ఆర్ మై డాటర్ ఇట్ ఈజ్ ఎంటైర్లీ అవుట్ ఆఫ్ యువర్ పర్వ్యూ ఇట్ ఈస్ ప్యూర్లీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఈశ్వర ద సూపర్ ఆర్డర్ సేమ్ సంతానం ఉండుట సంతానము లేకుండుట అనేది కూడా సూపర్ పర్సనల్ ఆర్డర్లో భాగంగా ఉంది కాబట్టి మీరు ఆర్డర్ని గుర్తించి దెన్ యూ వర్కౌట్ ఆన్ దాట్ మీ మనసులో ఉన్నటువంటి ఈ వెలిత ఏదైతే కలదో దీన్ని మీరు వర్కౌట్ చేయగలుగుతారేమో చూడండి సపోజ్ సూప్రదర్శనలు ఆర్డర్ని గుర్తించారనుకోండి యా సో ఈశ్వరుని యొక్క సంకల్పము ఈ విధంగా ఉన్నది అని మీరు గుర్తించారనుకోండి మీకున్నటువంటి ఒక పెద్ద బెంగా అప్పటికప్పుడు తీరిపోతుంది మరి జ్ఞానం అంటే అలాగే ఉంటుంది జ్ఞానం ఏం చేస్తుందని అడుగుతారు జనులు జ్ఞానం ఏం చేస్తుందంటే ఏం చేయదు అసలు మీకు ఉన్నటువంటి లోట్లను అన్నింటినీ తీర్చిపారేస్తున్నాం ఏ విధంగా తీరుస్తుంది లోటు అన్నది కల్పితము మీరు మీరు కల్పించుకున్నది తప్పిస్తే వాస్తవం కాదు అని మీకు నిరూపించి మీకు లోటు లేకుండా చేస్తున్నాం అంటే వేయి చేసి సో కాబట్టి జీవితంలో ఆ యూనివర్సల్ పవర్ని గుర్తించాలి ఎస్య మహిమాభువే అంటే అర్థం దాన్ని గుర్తించడం చేత కాకపోతే మనకి బరు మన జీవితము చాలా బరువు అయిపోతుంది ఎందుకంటే ఈ జీవితంలో ఆ పెర్సన యూనివర్సల్ ఆర్డర్కితో సంబంధం లేకుండగా మన పెర్సనల్ ఆర్డర్ని బాగా ముందుకు తోయడం కారణంగా మనకి కోరికలు బాగా పెరిగిపోతాయి భయాలు బాగా పెరిగితాయి సో ఇప్పుడు రీజనల్ పార్టీ నేషనల్ పార్టీ కాంబినేషన్ లాగా ఉంటుంది రీజనల్ పార్టీ వాడేమో వాడి రీజియన్కి సంబంధించి వీడికి ఉండే ఆస్పిరేషన్స్ ఏమో ఉంటాయి నేషనల్ పార్టీకి ఓవరాల్ నేషనల్ ఆస్పిరేషన్స్ ఉంటాయి ఈ రెండింటికి పొత్తు కుదరా పొత్తు ఉండాలో తెలియదు ఉండకూడదు ఈ పొత్తు ఎలాంటి పొత్తు తెలియదు గెలగలాడిపోతూ ఉంటారు అలాగైపోకూడదు సో బెటర్ మన పర్సనల్ ఆర్డర్ యొక్క ఏరియాని తగ్గించుకుని సూప్రా పర్సనల్ ఆర్డర్ దానికే దేవుడు అని పేరు ఆ సూప్రా పర్సనల్ ఆర్డర్కే దేవుడు అని పేరు ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు పెట్టుకుంటారు కొంతమంది విష్ణు అని పేరు పెట్టుకుంటారు దానికే కొంతమంది శివుడిని పేరు పెట్టుకుంటారు పేరు పెట్టుకునేదాకా బాగానే ఉంది పేరు పెట్టుకున్న తర్వాత అసలు సంగతి మర్చిపోయి పేరుకి కట్టుబడిపోతారు ఇదో భ్రాంతి కనుక ఆ పరమేశ్వర శక్తిని ఈశ్వర శక్తిని గుర్తించటము నిజానికి మన జీవితంలో ఆ ఈశ్వర శక్తి ఏదైతే కలదో అది పోషించే పాత్రే చాలా పెద్ద పాత్ర మనకి పంచభూతాలని ఆ ఈశ్వర శక్తే సమర్పించింది పీల్చి గాలిని ఆ ఈశ్వర శక్తే ఇచ్చింది మనం తని భోజనం తెల్లారేపడికి అరుగుతోందంటే ఆ ఈశ్వర శక్తి ఇప్పుడు రాత్రి తిన్న భోజనం తెల్లారేపడికి అరగలేదనుకోండి వీడు పక్కింటి వాళ్ళతో దెబ్బలాడే ఓపిగా ఉండదు వీడికి భగవంతుడు చక్కగా అరిగించి వీడిని చీలకలా తయారు వీడు వీళ్ళు దెబ్బలాడి వస్తుంది కాబట్టి కాబట్టి మీరు దెబ్బలాడాలన్నా కూడా మీకు ఆ పరమేశ్వరుడు ఆ పచన చేసి పెట్టాలి సో ఈ విధంగా మన జీవితంలో ప్రతి అడుగుని కూడా శాసిస్తూ ఉన్నది దాన్ని గుర్తించటమే దాని గురించి మీరు చేయాల్సిందే లేదు గుర్తిస్తే ది మోర్ యూ రికగ్నైజ్ ఇట్ ద మోర్ యు ఆర్ ఫ్రీ దట్ ఈస్ ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ అన్నది ఇంకా దానికి వేరే పదం లేదు అంచైతే మన వాళ్ళు మోక్షము భయం నుంచి విముక్తి మోక్షం అంటే ఫ్రీడమ్ స్వేచ్ఛ స్వాతంత్ర్యం దట్ ఈస్ ది దట్ అదే పురుషార్థంగా పెట్టారు మన వాళ్ళు ఒక మూట సంపాదించడమో లేకపోతే ఒక భోగాన్ని అనుభవించడమో పురుషార్థంగా పెట్టలేదు అయితే పుణ్యం సంపాదించి హెవెన్కి వెళ్ళడమే పరమ పురుషార్థం ఈ ఫ్రీడమ్ ఏదైతే ఉందో దీన్ని నీవు ఇప్పుడు ఇక్కడ పొందవచ్చు దిస్ ఈజ్ ది హైయెస్ట్ పురుషార్థ అని బోధించాలి ఎనివే సో ఈ పృథివీ ఆ ద్యులోకము రెండూ కూడా ఆ పరమేశ్వరుని యొక్క శాసనంలో నియంత్రితములై నిలిచి ఉన్నది సూర్యా సూర్యాచంద్రమసౌ యసనే అలాత చక్రవత్ అజస్రంభ్రమత ఇదంతా శంకరుని ఓన్ క్రోస్ సో శంకరులు అంటే సౌత్ ఇండియాలో దీపావళికి పూర్వం ఒక ప్రాక్టీస్ ఒకటి ఉండేది అది మనసులో పెట్టుకుని ఈ వాక్యం రాశారేమో అని నేను అనుకుంటున్నాను మా చిన్నప్పుడు మాకు దీపావళి అంటే మాకు తెలుసున్నదల్లా క్రాకర్స్ అవి మేము అవన్నీ లేటర్గా సైంటిఫిక్ డెవలప్మెంట్స్ అన్ని మా చిన్నప్పుడు దీపావళి అంటే తిప్పుడు పొట్లం అనేది ఒకటి ఉండేది అదే దీపావళి ఇంకా వేరే దీపావళి అని సో అంటే మిగతాన్ని అంత పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా పిల్లల్ని ట్యాంపర్ చేయాలని అనుకునేవారు కాదు పెద్దవాళ్ళు వాళ్ళ దృష్టి వేరే ఉండేది పిల్లలు ఎలా ఉండేవాళ్ళం అంటే ఏదో చాలా మినిమల్ సిచ్యువేషన్స్లో బతికేస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు ఈనాటి పిల్లల్లాగా ఇక్కడ ట్యాంపరింగ్ ఎక్కువైపోతుంది ఈనాడు ఎందుకంటే పిల్లల సంఖ్య తక్కువ పేరెంట్స్ యొక్క న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే అలాగే ఉంటుంది వాళ్ళకున్న అటెన్షన్ అంతా ఈ ఒక పిల్లాడి మీదో ఇద్దరు పిల్లల మీద అటెన్షన్ ఉంటుంది సో దాంతో బాగా ట్యాంపర్ చేస్తారు టాయ్స్ ఇచ్చి చాక్లెట్స్ ఇచ్చి ఇవన్నీ టాయ్స్ చాక్లెట్స్ ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ జస్ట్గా ఉంటున్నాం మీరందరూ కూడా మీకు గుర్తు చేసుకుంటే మీకు తెలుసుకునే అలాగే క్రాకర్స్ అంటూ ఏముంది తిప్పుడు పొట్టలం మా అమ్మగారు పాపను చాలా ఓపిక ఏడుస్తాడు దీపావళి అంటే ఏదో ఉండాలి కదా అని తిప్పుడు పొట్టలం అటు తయారు చేసేవాడు దాని ప్రిపరేషను ఇట్స్ మేజర్ ప్రాజెక్ట్ సో మొత్తానికి అలాగైతేనే ఏడు గంటలకు దీపావళి వస్తుందనగా దాని దానికి నిప్పు వేసి అంతిమీ ముందు అరగంట ఉంది అదో ప్రోగ్రాము సో అరగంట ముందే మా ఆయన పొయ్యిలో ఉంచేటువంటి బొగ్గులు కా ఎర్రగా కాలిన బొగ్గులు తీసి దాని మీద వేసి పెట్టిన పెట్టి సరిగ్గా క్వార్టర్తో సెవెన్ అవర్ సెవెన్ అవర్ అయ్యేపటికి ఎరైట్ ఇప్పటి పట్ల సిద్ధంగా ఉందిరా బాబు వెళ్ళి తిప్పుకోవాలి చేతులు నప్పులు పుట్టేవి గోడతాం చేతులు తిరుగుతాం పావుగంట తిగేవాడికి ఏదో పిల్లలకి వస్తా చేత ఆ శక్తి ఉంటుంది కాబట్టి పావుగంట తిట్టామడికి చేతులు నెప్పులు పుట్టేవి ఇంట్లో నుంచి మళ్ళీ మంచి చూస్తానికి ఒక కొత్త చెప్పి చోటు తిరిగి మళ్ళీ తిరుపుకోవడం అంతే రాత్రి పదిహేను అలాగే ఉంటుంది అది అవుతుంది మీరు రాత్రి పదిహేనా పర్వాలేదు పదకొండు అయినా పర్లేదు పన్నెండు అయినా ఈ తిప్పుడు పొట్లం ఈ తిప్పుడు పొట్లలోనే ఇంకో వెరైటీ ఏమిటంటే ఇటు అటు రెండు తిప్పుడు పొట్లాలు ఉంటాయి మధ్యలో కర్రక్కట్టు ఉంటుంది అది తిప్పుతూ ఉంటాం అది వెరైటీ బట్ మోర్ డేంజరస్ దానికి అలాత చక్రము అనిపారు బహుశా కేరళలో ప్రసిద్ధి జన్ ఉంటుంది ఎందుకంటే శంకరుడు కేరళ కదా సో ఈ అలాత చక్రం ఇలా తిప్పుతూ ఉంటారు ఈ అలాత చక్రాలు అంటే ఇటొక కురివి అటొక కొరివి ఉంటుంది అలాట అంటే కొరివి నిప్పు ఇటో నిప్పు ఇటో తిప్పు ఉంటుంది తిప్పుతూ ఉంటే ఓ వైపు ఈ నిప్పు మీ ముందుకు ఆ నిప్పు వెనక్కిపోతుంది మళ్ళీ ఇంకో రౌండ్ పెరిగినప్పటికీ ఆ వెనక్కిపోయిన నిప్పు ముందుకు వచ్చి ఈ ముందుకు వచ్చిన నిప్పు వెనక్కిపోతుంది ఈ ఒక అర్రకి ఇలా గేర గేర గేర గేరా తిప్పుతున్నాడా భగవంతుడు అంటున్నారు ఆయన అది సంగతి సూర్యాచంద్రమ శాసనే ఏ పరమేశ్వరుని యొక్క శాసనంలో అలాట చక్రంలాగే తిరుగుతున్నాయి సూర్యుడు వెళ్ళిపోయాడు ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయాడు చంద్రుడు ముందుకు వస్తాడు తెల్కి చంద్రుడు వెనక్కిపోతాడు సూర్యుడు ముందుకు వస్తాడు సూర్యుడు ఇటు అస్తమిస్తుంటే చంద్రుడు ఇటు ఉదయిస్తాడు తూర్పును సూర్యుడు ఉదయిస్తుంటే పశ్చిమాల చంద్రుడు అస్తమిస్తాడు సో ఈ విధంగా ఈ ఒకే కట్టెకి పెద్ద ఒక లక్ష మైళ్ళు విశాలమైన లక్ష మైల్లో రెండు లక్షల మైల్లో విశాలమైన ఒక కత్తి ఒకటి తీసుకుని అక్కడ టికెట్ వైపున చంద్రుడు ముక్కని అటువైపున సూర్యుడిని పెట్టి గేర గేరా తిప్పుతున్నాడు నెక్స్ట్గా సంసింగ్ వైద్య పొలిటిక్ డిస్క్రిప్షన్ అదసరం నిరంతరంగా ఆగడం అనే లేదు నిరంతరంగా తిప్పుతూనే ఉన్నాడు అవి తిరుగుతున్నాయి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే అవి అలా అలా తిరగబట్టే లైఫ్ ఇక్కడ పాసిబుల్ అయింది తిరగలేదనుకోండి లైఫే ఉండేది కాదు కనుక సూర్యచంద్రులు ఇప్పుడు ఎలా ఉంటుందంటే సూపర్ పర్సనల్ ఆర్డర్ మీకు కోఆపరేట్ చేసినప్పుడే మీ పర్సనల్ ఆర్డర్ మీనింగ్ఫుల్గా ఉంటుంది దీనికి ఇంకోటి దృష్టాంతం నేను ఈ లోక దృష్టాంతాలను ఈ కోణంలో పరిశీలిస్తే దృష్టాంతాలు వస్తాయి అంతకంటే మరేం కాదు ఒక ఆయన ఉన్నారు ఆయన మహీంద్ర మహేంద్ర హిల్స్లో ఫోర్ స్టోరీ బిల్డింగ్ ఒకటి పెట్టారు మహీంద్ర హిల్స్ లో ఫ్లాట్ దొరకడమే కష్టం వెరీ పోస్ట్ లొకాలిటీ నేను ఎప్పుడు చూడలేదు బహుశా అయ్యి ఉంటుంది ఇక్కడ ఎక్కడో ఉంది మహేంద్ర హిల్స్ ఇక్కడ దగ్గరలో ఉంది ఫోర్ స్టోరీ బిల్డింగ్ కట్టారు చాలా ఇన్వెస్ట్ చేశారు సమ్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ వరఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఫోర్ స్టోరీ బిల్డింగ్ కట్టారు ఫోర్ స్టోరీలో ఒక్కొక్క ఫ్లోర్కి మూడు ఫ్లాట్స్ సంగతి బ్రహ్మాండం ఇప్పుడు ఏమైంది సూప్రదర్శన ఆర్డర్ వర్షాలతో తగ్గించింది ఇది పర్సనల్ ఆర్డర్లో ఫోర్ స్టోరీ బిల్డింగ్ తయారైంది సూపర్ పర్సనల్ ఆర్డర్లో వర్షాలు తగ్గాయి గత ఒక ఒక 4-5 ఇయర్స్ మనకి కైండ్ ఆఫ్ డ్రౌట్ సిచ్యువేషన్ వచ్చింది అప్పట్లో సెవెంటీస్ ఎయిటీస్లో ఈ వచ్చిన మళ్ళీ వర్షాలు బాగా పడుతున్నాయి తర్వాత భూగర్భజలం బాగా తగ్గింది ఈ రెండు సూపర్ పర్సనల్ ఆర్డర్లో పడతాయి అది వాళ్ళ దీనిలో వెళ్ళలేదు ఆయన ఫ్లాట్ అమ్మకం అయితే మీ ఒట్టు ఆయన సొంతాన్ని గట్టి పెట్టుకున్న దానికి ఎవడో అద్దెకి రాలేదు అమ్మగారికి పెట్టిందని ఎవడో కొనుక్కోలేదు సో పర్సనల్ ఆర్డర్కి సూపర్ పర్సనల్ ఆర్డర్ భయంకరంగా అడ్డుపడిపోయిందంటే అప్పుడు ఇప్పుడు అంటారో అది కట్టాల్సిన చోట అది కాదండి పొరపాటును కట్టేమో అంటారు సో కనుక దెర్ వెరీ సూపరా పర్సనల్ ఆర్డర్ ఇన్ లైఫ్ ప్రతి అంశంలోనూ అది అది మనని ఆటంకం పట్టుకుంది మనకి అంత సక్రమంగా నడిచిపోతున్నప్పుడు అది అలాంటివి ఒకటి ఉందని కూడా మనకు తెలియదు కానీ చిత్రం ఏంటంటే అంత సక్రమంగా నడిచిందంటే ఆ ఆర్డర్ యొక్క అనుగ్రహం చేతను సక్రమంగా నడిచింది అది గుర్తించడు అది ఆటంకం వేసినప్పుడు గుర్తిస్తుంది అప్పుడు గుర్తించడు అప్పుడు అప్పుడు ఏదో దాన్ని దాన్ని మ్యానిపులేట్ చేద్దామని వస్తుంది నేను ఇంకో మాట కూడా అంటాను ఈ సూపర్ పర్సనల్ ఆర్డర్ ఉంది ఇట్ ఈజ్ ఫంక్షనింగ్ ఇన్ ఏ పర్టికులర్ వే ఈశ్వరుని యొక్క మహిమ ఒక విధంగా ఈశ్వరుని యొక్క ఆర్డర్ ఆ రచన పనిచేస్తుంది ఇప్పుడు ఈశ్వరుని యొక్క రచన పనిచేసే విధానము మనకున్నటువంటి అభీష్టాలకి మనకుండేటువంటి యాంబిషన్స్కి విరుద్ధంగా పనిచేస్తుంది అంతే కదా దట్ ఈస్ ఇట్ ఈస్ వర్కింగ్ ఎగ్నెస్ట్ వాట్ వీడి మనం వీఆర్ పర్మనెంట్లీ అఫ్రైడ్ ఆఫ్ దట్ గోయింగ్ ఎగ్నెస్టర్స్ భయము అండ్ మన కామనకి విరుద్ధంగా అది పనిచేస్తుంది ఇప్పుడు దేర్ ఆర్ టూ అప్రోచెస్ ఒకటి దాన్ని మన అభిష్టానికి అనుగుణంగా దాన్ని వంచి ప్రయత్నం చేయటం మ్యాలిపులేట్ చేసే ప్రయత్నం చేయటం మన కామనని దానికి అనుగుణంగా అలైన్ చేసుకోవటం దీంట్లో ఏది తెలివితేటలైన పని మీకు ఇప్పుడు ఎదురుగాలు వస్తుందండి ఎదురుగాలి ఇటు వస్తుంది మనకి ఎదురుకుండా దారి వస్తుంది కాబట్టి దాన్ని ఎదురుకుండా సైకిల్ తొక్కుతాను అంటే అది మిమ్మల్ని ఒక క్షణం కూడా అడుగు కూడా ముందుకు వేయకూడదు అతనికి సైకిల్ తొక్కడం అవసరమా అయితే అదే డైరెక్షన్ దాని డైరెక్షన్ తిప్పి దాని డైరెక్షన్లోనే మనం వెళ్ళిపోయామనుకోండి మీరు తొక్క లేకుండా తీసుకెళ్ళిపోతుంది ఏదో దృష్టాంతం పిచ్చే దృష్టాంతం డోంట్ టేక్ కేట్ సీరియస్లీ సో మన కామనలని ఆ ఈశ్వరుని యొక్క రచనకి అనుగుణంగా తీర్చిదిద్దుకోవడం మంచిదంటారా లేకపోతే ఆ ఈశ్వరుని రచనే మన కామనలకి అనుగుణంగా అది దాన్ని దండి చేయాలి ఏది తెలివైన పని అంటారా ది సో ఆబ్వియస్ దీనికోసం పెద్ద తెలివితే లెక్కర్లేదు కృష్ణుని సమాధానం చెప్పడానికి అవసరం ఎందుకంటే వెరీ క్లియర్ కానీ ఈ సత్యాన్ని గుర్తించటానికి మనిషికి చాలా కష్టం ఈ సత్యాన్ని గుర్తిస్తే వాడు మహాత్ముడే కాబట్టి చాలా చక్కటి ప్రకరణం అయితే సో సూర్యచంద్రులు నిరంతరంగా పరిభ్రమిస్తూ ఉన్నారు సూర్యుడు చంద్రుడు ఆ పద్ధతిలో ఋతువుల్ని నిర్మాణం చేశారు కనుకనే ఆ ఋతువులు సక్రమంగా నడుస్తూ ఉంటేనే మన జీవితం బాగా నడుస్తుంది చిత్రం ఏంటంటే మాన్సూన్ బాగుంటే స్టాక్ మార్కెట్ బాగుంటుంది మాన్సూన్ బాగలేదనుకోండి స్టాక్ మార్కెట్ కుప్పకుండా పోతుంది స్టాక్ మార్కెట్ అంటే దర్శనల్ ఆర్డర్ స్టాక్ మార్కెట్ దర్శన లాడెడ్ అంటే మీరు కూడా స్టాక్ టు దట్ ఎక్స్టెంట్ దర్శన లాడ్డంటే దట్ ఈజ్ వాట్ ఐ మెయిన్ మాన్సూన్ ఈ సూప్రా దర్శనల్ ఆర్డర్ సో ఈ విధంగా ప్రతి అడుగులోనూ కూడా ఆ సూప్రా పర్సనల్ ఆర్డర్ ఈశ్వర మనల్ని శాసిస్తూ ఉంటుంది ప్రతి అడుగులోనూ కూడా మనం నీళ్లు తాగినప్పుడు బోళ్ళని బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోతాయి కానీ ఈశ్వర శక్తి ఇమ్యూనిటీ రూపంగా శరీరంలో ఉండి బాడీని హెల్దీగా చెరుతుంది మనకు ఆ సంగతి తెలియదు మనం తాగేది నీళ్లు కాదు మనం తాగేది ఇట్స్ ఆఫ్ లైఫ్ ఫామ్స్ తాగేస్తూ ఉంటాం పేరుతో కనపడవు అందుకు సంతోషం కళ్ళని పరమేశ్వరుడు సూక్ష్మ దర్శిని రూపంగా నిర్మాణం చేసి పెట్టినట్లయితే మనం నీళ్లు తాగలేకపోయేవాళ్ళం అన్నం కలలేకపోయేవాళ్ళం ఆయన పరమేశ్వరుడు ఆ శక్తి కలిగి ఇవ్వలేదో బతికిపోయే ఉంటాయి కాబట్టి మన జీవితంలో ప్రతి అడుగులోనూ ఆ ఈశ్వరుని యొక్క శక్తి నడిపిస్తూ ఉంటుంది దాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు తర్వాత యశ శాసనే సరిత సాగరాశ్చ స్వగోచరం నాటిక్రామంతి ఆ పరమేశ్వరుని యొక్క శాసనంలోనే నదులు ప్రవహిస్తున్నాయి నదీ ప్రవాహము ఇట్ ఇట్ సస్టైన్స్ లైఫ్ ఇట్ సస్టైన్స్ సొసైటీ ఇట్ సస్టైన్స్ కల్చర్ సివిలైజేషన్ నై రోమన్ ఇది ఈజిప్షియన్ సివిలైజేషన్ దానికి ప్రాణము నైలు నది ఇండియన్ సివిలైజేషన్కి ప్రాణము హరప్ప మొహంజదారు సివిలైజేషన్ వేదిక సివిలైజేషన్కి ఆధారము సింధు నది ఈనాడు భారతీయ హిందూ సివిలైజేషన్ అని మీరు ఏదైతే అంటారో దానికి ఆధారం గంగానది గోదావరి కృష్ణానది ఇవే ఆధారం ఈ నదులు అలా చక్కగా ప్రవహిస్తున్నాయి స్వగోచరం నాతిక్రామంతి వాటికి ఒక షెడ్యూల్ ఉంది గోచరం అంటే డొమాయినర్ షెడ్యూల్ వాటి షెడ్యూల్ని అవి మోరర్లెస్ అతిక్రమించకుండా అవి నడిపిస్తూ ఉంటాయి తేడా రానివ్వం తేడా వచ్చిందని మీరు అనుకున్నప్పుడు కూడా దాని షెడ్యూల్ ప్రకారం అవి నడుస్తూ ఉంటాయి అంచేతనే మనం ఇంకా జీవించి తర్వాత సముద్రము సముద్ర కూడా అంటున్నాం సాగరాశ సముద్రములు కూడా ఆ చెలియని కట్ట అని అంటారు సీ లెవెల్ అని అది మారదు మారదంటే స్టేబుల్గా ఉంటుంది మిగతా లెవెల్స్ అన్నీ ఆ స్టేబుల్ పాయింట్ బేసిస్ మీద కొలుస్తాను మరి ఈ ఈ అప్పర్ ట్రైడు లోవర్ ట్రైడు ఏవో ఉంటాయి మరి వాటి వరకు నాకు తెలీదు హౌ దే డూ ఇట్ ఈ జాగ్రఫీలో ఎలా చేస్తారో నాకు ఐడియా లేదు సీ లెవెల్ నుంచి ఇంత ఎత్తు అని వేస్తాడు ఆ మీన్ సి లెవెల్ అది ఈ టైట్స్కి లెక్కలో తీసుకుని మీన్ సీ లెవెల్ అది ఒక ఇంకా స్టాండర్డ్ అనమాట దాని నుంచి మీకు హైట్స్ అన్నీ కొలుస్తారు ఆ మీన్సీ లెవెలు సపోజ్ అది ఇంకా పెరగదు మీన్సీ లెవెల్ పెరిగిందనుకోండి చాలా డేంజర్ చెలియలి కట్టా అని అంటారు చెలియలి కట్ట ఇట్స్ తెలుగు వర్డ్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెలియలి కట్ట అని నవలు కూడా ఒకటి రాస్తారు డైక్స్ కడతారు అలాగే ఇజ్రేల్లో డెడ్ సీ అని ఉంది ఇట్ ఈజ్ వెరీ మచ్ లోవర్ దాన్ ది నార్మల్ సీలు కదా చాలా లోతులో ఉంటుంది డెడ్ సీ డెడ్ సీ ఏరియా అంతా కూడా ఎనీవే సో ఈ సముద్రము చెలియలి కట్టను దాటదు సముద్రం చెలియల కట్టను దాటిందే మొత్తం సివిలైజేషన్ అంతా స్మాష్ అయిపోతుందంటే ఏం లేదు ఒక్క ఒక్క వస్తేనే డివిసీమా చాలా ప్రమాదంలో పడిపోయింది మొత్తం ఈ గులుగులు కట్టిన సముద్రం దగ్గర ఇంకేముంది అలా ఉంటుందంటే టూ థర్డ్స్ సముద్రమే వన్ థర్డ్ నేల ఆ సముద్రం తన స్థానంలో తను ఉంటుంది ఉంటే మనం ఇక్కడ సివిలైజేషన్స్ బిల్డింగ్స్ అన్నీ తను సో మన్హాటన్ లో మొన్హాటన్ లోనే ఒక ఐలండ్ సిటీస్ న్యూయార్క్ దాంట్లో ఇంతంత హై స్టోరీ బిల్డింగ్స్ స్కైలైన్ ఎలా కట్టగలిగారు అంటే మొత్తం మన్హాటన్ అంతా కూడా రాక్ స్ట్రక్చర్ అది సముద్రంలో ఐలాండ్ మన్హాటన్ ఇచ్చిన ఐలెండ్ స్మాల్ ఐలండ్ లేదర్ స్మాల్ ఐలాండ్ ఒక ఐలండ్ సాధారణంగా సాఫ్ట్ సాయిల్ తోటి ఉంటుంది ఐలాండ్ అంటే జనరల్గా సాఫ్ట్గా ఉంటుంది కానీ మన్హాటన్ స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్ రాక్ సాలిడ్ రాక్ ఫ్లాట్ రాక్ దాంతో సివిల్ ఇంజనీర్స్ వెన్ దన్ ద స్టడీ టు ది జగ్రఫీ సాయిల్ అని స్టడీ చేసినప్పుడు మై గాడ్ దిస్ ఈజ్ ది ప్లేస్ వేర్ వీ హెవ్ టు బిల్డ్ ఎందుకంటే ఫౌండేషన్స్ పక్కనబందిగా ఉంటాయి అని వాళ్ళు కనిపెట్టి ఇంకా అక్కడి నుంచి ఖచ్చిపారేశారంటే బిల్డింగ్ మీద బిల్డింగ్ వల్ట్రెడ్ సెంటర్ యూస్ టు బి బిగ్గర్ దెన్ అదర్ బిల్డింగ్స్ బట్ ది పాయింట్ ఈజ్ సో దట్ ఈశ్వరుడు నిర్మాణం చేసి పెట్టాడు దాన్ని ఈశ్వరుడు అక్కడ మనహేటన్ ఐలండి మీరు ఇలా కట్టుకుంటారు నాయనలా రాని అనుగ్రహం అలా చేసేడు అంతే అందుకోసం కట్టుకోగలుగుతాను కానీ మనం ఆ సంగతి ఈశ్వరుల్ని మరిచిపోతాం అది వచ్చిన బాధ ఈశ్వరుణ్ణి మరిచిపోయి ఇక్కడ నేను బీల్డింగ్ గట్టేనా ఉంటాడు వాడు సో ప్రజనే జీవితంలో మనం చేయాల్సిందల్లా ఏమిటంటే ప్రతి అంశంలోనూ ఈశ్వరుణ్ణి గుర్తించే ప్రయత్నం చేయాలి ఈశ్వరుడు లేకుండా ఏ అంశము లేదు లోటల్లా గుర్తించలేకపోవడమే దా ఆ ప్రయత్నం బాగా చేస్తూ ఉండాలి స్వగోచరం నాటిక్రాంతి సముద్రములు తమ శలియలు కర్తను దాటుతలేడు దాటితే సివిలైజేషనే ఉండదు తథా స్థావరంజంగమంచాసనే నియతం అది సముద్రాలు నదులే లోకాలు సముద్రాలు నదులే కాదు ప్రాణివర్గమంతా కూడా కదిలే ప్రాణులు స్థావరం అంగమం కదలని ప్రాణులు స్థావరం కదలని ప్రాణులు చెట్టు చేపలు ఇంకా ఏవో కూడా ఉంటాయి కదరకుండా ఉండి సముద్ర గర్భంలోనూ అక్కడ కదిలే ప్రాణులు అంటే మనుషులు ఎవరు ఇప్పుడు మన ఉదరంలో బ్యాక్టీరియా ఉంటాయి ఈ బ్యాక్టీరియా అవి స్థావరాలు లీవర్లో ఉండి బ్యాక్టీరియా లు ఎవరిలోనే ఉంటాయి ఇంటెస్టైన్లో ఉండి బ్యాక్టీరియా ఇంటెస్టైన్లోనే ఉంటాయి అవేమో నమ్ముకుని స్థిరంగా అక్కడే ఉంటాయి ఎక్కడికి పోవు మామూలుగా దెర్ ఈజ్ పర్టికులర్ డిసీజ్ డయేరియా ఏదో అంటారు దాన్ని సమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ డిసెంటరీ కాదు దట్ పర్టికులర్ ఇంటెస్టైన్ ట్రాక్ట్లో ఆ బ్యాక్టీరియా ఎమీబియాసిస్ ఎమీబియాసిస్ ఈ ఎమీబియాసిస్ ఉంది చూసారా మీరు ఏం చేయండి అది పోదు పాపం అవి అక్కడ మకాం పెట్టుకున్నాయి ఎమీబా ఎమీబా కాలనీ ఆఫ్ ఎమీబా మనం కాలనీలు కట్టుకున్నట్టుగానే వాటికి కూడా కాలనీ కూడా అంటే సో కాలనీ అంటే అవన్నీ కలిసి బై యాక్సిడెంట్ ఈశ్వర్ బై యాక్సిడెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవి అక్కడ చేరాయి అదే అవి ఈశ్వరులు వాటినలా అది అక్కడికి పొమ్మించాడు అక్కడికి చేరాయి అక్కడ మకాం పెట్టుకుంటాయి వాటిని అక్కడి నుంచి తరిమే మనం ఎంతో ప్రయత్నం చేస్తాం ఎంతగా 6 మంత్స్ వేసుకోవాలి మీరు ఈ ట్యాబ్లెట్లని కూడా రికమెండ్ చేస్తారు 6 మంత్స్ వింగిన వీడి అమీబియాసిస్ అలాగే ఉంటుంది అది ఎక్కడికి పోతుంది ఇట్ విల్ నెవర్ వీడిస్ లాడిస్ట్ టైటల్ అని చెప్పేది అమీబియాసిస్ట్ వాళ్ళు ఇంకంతే అమీబియాసిస్ తోటే బతుకుతారు అమీబియాసిస్ట్ తోటే చచ్చిపోతారు ఇట్ ఓంట్ గోవే ఎంఏ రైట్ మీరు ఆలోచించండి అమీబియాసిస్ ముఖ్యంగా ఈ వాటర్ ఇంప్యూర్ వాటర్ ఎక్కువగా ఉండే ఏరియాస్ గోదావరి తీరము ఇక్కడ పూరి డిస్టిక్టు వీటిలో ఈ వాటర్ బోర్న్ డిసీజెస్ అంటారు వాటిల్లో అమీబియాసిస్ ఉంటాయి అది ఎక్కడికి పోతుంది అలాగే ఉంటుంది దానికి ట్యాబ్లెట్లు ఏవో మెట్రెడ్ వాళ్ళు ఇవేవో ఉన్నాయి అవి అన్ని వేసుకున్నా ఉంటే కంఠం అంతా అవి అసహ్యంగా తయారవడం తప్పించి అమీబియాసిస్ ఒక్క పిసరు ఈ ట్యాబ్లెట్లు బాగా మీరు ఎక్కువ వేసుకున్నప్పుడు ఒక్క విషయం తగ్గినట్టుగా అనిపించి మీరు టాబ్లెట్లు మానేసిన వెంటనే మళ్ళీ మొదటి స్థితికి వచ్చేస్తుంది నెవర్ డిజర్బ్ సో ఈ విధంగా నేను ఈ దృష్టాన చెప్పినట్టు స్థావరాలు అవి అవి జంగమాలు వనవ జంగల్లో పడతాయి అవి స్థావర ప్రాణాలు ఎక్కడికి కదలవు అక్కడే ఉంటాయి సో ఆ ట్రాక్ట్ని ఇంటర్స్ట్రైన్ ట్రాక్ట్లో మకాం పెడితే అక్కడే ఉంటుంది ఎక్కడికి పోతుంది సో స్థావరం జంగమంచ ఎస్య శాసనే నియతం వాళ్ళండి బ్యాక్టీరియా ఉంది అన్ని ప్రాణులు కూడా ఆ ఈశ్వరుని యొక్క శాసనంలోనే అవి జీవిస్తూ ఉన్నవి జీవిస్తున్నాయి మరణిస్తున్నాయి కూడా హోల్ స్ట్రక్చర్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్ ఈజ్ ఎంటైర్లీ కంట్రోల్డ్ బై దట్ హయ్యర్ పవర్ తర్వాత Ratavaha. అయనే అబ్దాశ్చ య శాసనం నాతిక్రామంతి ఇంకా కాలపురుషుడు కాలము కాలము అంటే ఋతువులు ఋతువులు వేసుకుంటే పక్షాలు వేయలేదు ఆయన పొగలు రాత్రి అంతే అలాగే పొగలు రాత్రి ఆ స్ట్రక్చర్ మారదు ముందు పగలు పెరుగుతుంది రాత్రి తగ్గుతుంది తర్వాత రెండు ఎక్కువ అయితే మళ్ళీ ఇప్పుడు రాత్రి పెరిగి పగలు తగ్గుతుంది మళ్ళీ అదే రివర్స్ అవుతూ ఉంటుంది అదే పద్ధతిలో శుక్రపక్షం కృష్ణపక్షం మారీ లేదు తర్వాత ఋతువులు వస్తుంది ఇప్పుడు దీని తర్వాత ఋతువులు ఏమీ మారవు అలాగే వస్తూ ఉంటాయి సంవత్సరాలు ప్రభవ విభవ సైకిల్ తిరుగుతూ ఉంటుంది సో అయనాలు శుక్ర దక్షిణాయనము ఉత్తరాయనము చాలా ఇంట్రెస్టింగ్ అయనం అంటే రోజు సూర్యుడికి ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసి వాడికి తెలుస్తుంది అదేనవ సంగతి లేదా ఏం తెలుస్తుంది మీకు దక్షిణాయనమా ఉత్తరాయణమా అంటే ఏమో తెలియదు రోజు ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసి అలవాటు ఉంటే సడన్లీ వన్ వన్ మార్నింగ్ సూర్యుడు ఇటువదులు ఇటు ఉంటాడు చెట్టు ఏదో ఉంటుంది అక్కడ ల్యాండ్మార్క్ ఆ ల్యాండ్మార్క్ లెఫ్ట్ నుంచి ఉదయిస్తూ ఉంటాడు సడన్లీ వన్ ఫైవ్ మార్నింగ్ లెఫ్ట్లో ఉంటాడు రైట్ ఉంటాడు అంటే ఇటు నుంచి వచ్చాడు అనమాట తూర్పే తూర్పులోనే ఈ ఇటువైపు నుంచి కాకుండా ఇటువైపు నుంచి వచ్చాడు సదన్ సాలిసిటీస్ అనేదో ఉంటాం పేరు వాళ్ళన్న పేరు నేను అంటున్నాను ఆయన ఇటున్న వాడు అటు ఎందుకు వచ్చాడబ్బా అని నాకు ఇప్పటికీ సందేహమే అదేదో కొంచెం ఆస్ట్రానమీ ఓపిక చూస్తే తెలుస్తుంది ఈ ఆస్ట్రాలజర్ని అడిగితే టూ లో మీకు రోగం ప్రస్తుంది చెప్తా ఉంటాడు కానీ ఇదే ఒకటి వాడికి తెలియదు వాళ్ళు ఈ ఎస్ట్రాల తెలుస్తున్నారే మై తె ఇది దీని సమయ అతనికి తెలియదు దీని సమయాలంటే ఎస్ట్రా రిమర్ని అడగాలి ఎస్ట్రామర్ వాళ్ళు చెప్తారు కనుక వీటిదంతా కల్పనా విశేషంలో వెళిపోతూ ఉంటుంది మహాకల్పన ఎనివే సో ఈ విధంగా అయ్యనమ్ముడు అలా పర్ఫెక్ట్గా ఎక్కడో అసలు మార్పు ఉండదు అదే పద్ధతిలో సైకిల్ తిరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా ఎస్య శాసనం నాటిక్రామంతి ఎప్పుడూ కూడా ఈశ్వరుని యొక్క శాసనాన్ని అవి తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాయి దాతలే దాతవు తర్వాత తథ కర్తార కర్మాణి ఫలంచాసనాత్ స్వం స్వం కాలం నాతి వర్తంతే ఇంకా దగ్గరికి వచ్చారు కాబట్టి మొత్తం ఈ ఎంటైర్ స్ట్రక్చర్ ఈశ్వరుని శాసనంలో నడుస్తుందనుకోండి ఇంకా మన జీవితం ఉంది ఇప్పుడు మన జీవితం కూడా ఆ స్ట్రక్చర్లోనే నడుస్తూ ఉంటుంది కానీ మనం ఏమనుకుంటా ఉంటే మన జీవితం మన ఇష్టం ప్రకారం నడుస్తుంది అని అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు ఆ మాట ఏంటున్నారు కర్త అరహ మేము కర్తలు అనుకునే ఈ జీవులు వాళ్ళు చేసే కర్మలు ఆ కర్మలకు వాళ్ళు అనుభవించే ఫలాలు ఇవన్నీ కూడా ఆ ఈశ్వరుని శాసనము చేతనే నిర్ధారింపబడి ఆయా కాలమునందు వాటి కాలం వాటికి అవి ఫలాన్ని ఇస్తాయి స్వం స్వం కాలం నాతివర్తంతే అంచేతనే ఈశ్వరీయ శాసనం ఏదైతే కలదో దూప్రా పర్సనల్ ఆర్డర్ అంటే సూప్రా పర్సనల్ ఆ పదం నాకు చాలా ఇష్టమైన పదం ఎందుకంటే ఆ పదం నేను వారిని మరుక్షణంలోనే మీ పర్సనల్ అనేదాన్ని అది అతితంగా ఉన్నది అనే మాట స్పష్టంగా దాంట్లోనే గోచరిస్తూ ఉన్నాడు అందుకోసం సూప్రా